అస్సలం అయిం వరహతుల్ వరకా అల్లందుల్లా సలాత వలం వల్ల రసూలి అహ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం మహాశివులారా ఈనాటి నుండి మనం నరకం నుండి రక్షణకై కారణమయ్యే సత్కార్యాల గురించి తెలుసుకుందాము ఇందులో మొట్టమొదటి విషయం లా ఇలాహ ఇల్లల్లాహ్ మొహమ్మదుర్ రసూలుల్లాహ్ స్వచ్ఛమైన మనస్సుతో సంపూర్ణమైన సంకల్పశుద్ధితో పఠించడం మరియు దాని ప్రకారంగా ఆచరించడం ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్ల్లాహు అలీ వసలం తెలిపారు లాయదు అహదున్ అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్ని రసూలుల్లాహ్ ఫైద్ ఇలా ఎన్నటికీ జరగదు లా ఇలాహ ఇల్ల అల్లాహ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అల్లాహ్ మాత్రమే సత్య ఆరాధనీయుడు ఆయన తప్ప ఎవరు కూడా ఆరాధ్యుడు కారు మరియు నేను అల్లాహొక ప్రవక్త అని సాక్ష్యం పలికిన వ్యక్తి నరకంలో పోవడం ఇలా ఎన్నటికీ జరగదు మరొక ఉల్లేఖనంలో ఉంది ఎవరైతే ఇలా ఇలాహ ఇల్లల్లాహ కేవలం అల్లాహ సంతృప్తి కొరకు పలుకుతారో అలాంటి వారిపై అల్లాహు తహాలా నరకాన్ని నిషేధించాడు రెండో విషయం మహాశివులారా స్వచ్ఛమైన విశ్వాసం ఏ ఏ విషయాలను విశ్వసించడం అల్లాహ్ మరియు అల్లాహ యొక్క ప్రవక్త తప్పనిసరిగా అని మనకు తెలిపారో వాటన్నిటినీ కూడా విశ్వసించడం ఈ విధంగా ఎవరిలోనైతే స్వచ్ఛమైన విశ్వాసం ఉంటుందో వారు కూడా నరకం నుండి రక్షింపబడతారు సునం తిరుమిదిలోని హదీఫ్ ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు లాయద్ఖుల్ అమన్ ఖాన్ ఖాన్ అహర్దలి ఎవరి హృదయంలోనైతే ఆవ విశ్వాసం కూడా ఉంటుందో అతను నరకంలో ప్రవేశించడు అల్లాహు అక్ నరకం నుండి రక్షణ పొందాలంటే విశ్వాస మార్గాన్ని అవలంబించండి మూడో విషయం మహాశివులారా నరకం నుండి రక్షణకై నరకాన్ని గుర్తు చేసి అల్లాహను గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉండడం ప్రవక్త సలల్లాహు అయిలం తెలిపారని ముసలద్ అహ్మద్లో ఇంకా వేరే హదీదు గ్రంథాల్లో ఉంది లాారా రజులున్ బకామిన్ హషియతిల్లా అల్లా యొక్క భయంతో ఎవరైతే ఏడుస్తారో అలాంటి మనిషి నరకంలో ప్రవేశించడు ఇంకా మహాశివులారా నరకం నుండి రక్షణ పొందాలి అంటే అల్లాహ ఇచ్చిన ఆదేశాన్ని పాటించాలి అల్లాహ్ వారించిన వాటికి దూరంగా ఉండాలి ఒక సందర్భంలో మా ఆదివిన జబర్ రది అల్లాహు తలను ప్రవక్త సలల్లాహు అలైవసలంతో ప్రశ్నించారు అక్బిర్నీ బి అమలినిఖుల్ని అల్ జాయ్ అది నీనన్నారు ప్రవక్త నాకు ఒక కార్యం గురించి సత్కార్యం గురించి చెప్పండి ఏదైతే నన్ను స్వర్గంలో ప్రవేశిస్తుందో మరి నరకం నుండి నన్ను దూరం ఉంచుతుందో అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలెవల్లం కొన్ని విషయాల గురించి ఆదేశించారు మరికొన్ని విషయాల గురించి వారించారు ఇలా ఆదేశించ వాటిని పాటించడం తౌహీద్పై స్థిరంగా ఉండడం అల్లా మాత్రమే ఆరాధనీయుడు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలెస్ సలం అల్లాహొక్క ప్రవక్త అని విశ్వసించడం ఐదు పుట్టున నవాజు చేయడం జకాత్ చెల్లించడం అంటే విధిధానం మరియు ఉపవాసాలు పాటించడం హజ్ చేయడం ఇవన్నీ కూడా ఇస్లాం యొక్క ఐదు మూల స్తంభాలు అని మనం అంటాము వీటిని పాబందీగా మనం పాటించాలి నరకం నుండి రక్షణకై సోదరులారా సోదరి మనులారా ఐదు పూటల నమాజును పాబందీగా చేయడం కూడా ముసలద్ అహ్మదంలోని హదీద్ ప్రవక్త సలల్లాహు అలీ వసలం తెలిపారు మన్ హాఫ్ సొలవాతిల్ ఖంస్ అహున్న వుజూదహున్న ఎవరైతే ఐదు వేలలోని నమాజులను పాబందీగా చేస్తారో వాటి రుకులను వాటి సజ్జాలను వాటి యొక్క సమయ పాలన అనేది కూడా పాబందిగా చేస్తారో ఓ అలిమ అన్నహున్న హక్కుమిన్ ఎందిల్లా మరియు ఈ నమాజులు అల్లా వైపు నుండి అతనిపై విధించబడినవి అని అతను తెలుసుకొని వాటిని అదా చేస్తూ ఉంటాడో దహలల్ జన్న ఓ కాల లహుల్ జన్న అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు అతడు అతనికి స్వర్గం విధి అవుతుంది మరియు అతడిపై నరకం నిషేధింపబడుతుంది నరకం నుండి రక్షణకై మహాశివులారా ఏ సత్కార్యాలైతే అవసరమో వాటిలో నమాజ్ అన్న విషయం ఇప్పుడే మనం తెలుసుకున్నాము కానీ ఈ నమాజులో కూడా ఫజర్ నమాజ్ మరియు అసర్ నమాజ్ వీటి ప్రాముఖ్యత మరి గొప్పగా ఉంది ఎందుకంటే అనేక మంది ఎవరైతే బిజినెస్లో ఉంటారో మరియు వారు ఉదయం నుండి మూడు గంటలు నాలుగు గంటలు రెండు గంటల వరకు డ్యూటీ చేసేవారు ఉంటారో అలాగే స్టూడెంట్స్ వీళ్ళల్లో ఎంతోమంది ఫజర్ మరియు అసర్ వీళ్ళ నుండి మిస్ అవుతూ ఉంటుంది అయితే వారు ఇలాంటి హదీసును చాలా శ్రద్ధగా గుర్తుంచుకోవాలి లై అలి జారా మన్సోల్లా సూర్యోదయానికంటే ముందు ఉన్న నమాజ్ అంటే ఫజర్ మరియు సూర్యస్తమయాని కంటే ముందు ఉన్న నమాజ్ అంటే ఆసర్ వీటిని పాబందీగా చదివేవారు నరకంలో ప్రవేశించరు మరి ఈ రోజుల్లో ఎంతోమంది ఈ రెండు నమాజులను వదులుతున్నారు మరెంతో మంది ఐదు పూటల నమాజులను వదులుతున్నారు మరి ఇక అల్లా మనల్ని నరకముండి నుండి కాపాడాలని కూడా మనం కోరుకుంటున్నాము ఇలా జరుగుతుంది మహాశివలారా అలాగే మహాశివలారా సాధ్యమైనంత వరకు కాలినడకతో జుమా నమాజ్కు వెళ్ళే ప్రయత్నం చేయడం ఒకవేళ మస్జిద్ చాలా దూరంలో లేకుండా ఉంటే సాధ్యమైనంత వరకు కాలినడకతో వెళ్ళడం మంచి విషయం బుహారిలో ఒక ఉల్లేఖన వచ్చి ఉంది అబూ ఆఫీస్ కలిశారు కలిసి చెప్పారు నేను ప్రవక్త సలల్లాహు అలై ఉసలం చెప్పగా విన్నాను మనిక్బర్రత్ కదహీ సబీరిల్లా హర్రమహుల్లాహు అలన్నార్ ఎవరి పాదాలైతే అల్లాహ్ మార్గంలో నడుస్తూ వాటిపై దుమ్ము ధూళి పడుతుందో అలాంటి వారిపై అల్లాహ్ నరకాన్ని నిషేధించాడు ఇంకా మహాశివులారా నరకం నుండి రక్షణకై ఓహర్ నమాజ్ కంటే ముందు నాలుగు రకాతులు జొహర్ నమాజ్ తర్వాత నాలుగు రకాతులు చదివే వారిపై కూడా నరకం నిషేధించబడింది అబుదౌ తిరిమిది ఇబినెమాజా ఇంకా వేరే హదీసు గ్రంథాల్లోని హీస్ మన్ హాఫ అలా అర్బాతిన్ కబుల జొహరి ఓ అర్బన్ బాదహ హరుమ అలన్నార్ ఎవరైతే జొహర్ కంటే ముందు నాలుగు రకాతులు మరియు జొహర్ తర్వాత నాలుగు రకాతులను పాబందీగా చేస్తారో వారిపై కూడా నరకం నిషేధించబడింది అల్లాహు అకబారం ఎంత గొప్ప విషయమో గమనించండి మహాశివులారా మహాశివులారా నరకం నుండి రక్షణకై సలాతు దుహా చాస్త నమాజ్ అని ఏదైతే అంటారో దాని యొక్క కనీసం రెండు రకాతులైనా చేయడం అల్లాహు అకబారం ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం తెలిపారు మనిషిలో మూడు కీళ్ళు ఉన్నాయి ప్రతి కీలుకు బదులుగా ఒక దానం ప్రతిరోజు చేయడం అతనిపై విధి అవుతుంది అయితే సుహాన్ అల్లా అనడం ఒక దానంతో సమానం అల్హమ్దులా అనడం ఒక దానం చేయడంతో సమానం అల్లాహు అక్బర్ అనడం ఒక దానం చేయడంతో సమానం లా ఇల్లాహ ఇల్లల్లా అనడం దానం చేయడంతో సమానం ఈ విధంగా ఎన్నో విషయాలు ప్రవక్త సలహు అలి సలం తెలిపారు మరి చివరిలో చెప్పారు ఎవరైతే ఇలాంటి దాన ధర్మాలు చేసుకుంటారో ఫకద్ ఝహ నఫ్ అని నార్ అలాంటి వ్యక్తి తనను తాను నరకం నుండి దూరముంచుకున్నవాడవుతాడు అని అయితే ముస్లిం షరీఫ్లోని ఉల్లేఖనంలో ఉంది ఈ దాన ధర్మాలు ఏదైతే చెయ్యాలో వాటికి బదులుగా రెండు రకాతుల సొలాతుహా చాష్ నమాజ్ అనేది సరిపోతుంది వయు జుజిమారుహా అందుకు మహాశివులారా ఈ ఊహ యొక్క వక్త ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సూర్యోదయం అయ్యాక ఒక పదిహేను నిమిషాల తర్వాత నుండి దాని సమయం మొదలవుతే మట్ట మధ్యాహ్నం మన తల నుండి సూర్యుడు వాలే ఒక పదిహేను నిమిషాల వరకు ఆ సమయం ఉంటుంది ఇంకా మహాశివులారా నరక శిక్షనకు కారణం కాకుండా దాని నుండి రక్షణకై కారణమయ్యే సత్కార్యాలలో ఉపవాసం కూడా ఒక గొప్ప సత్కార్యం రమదాన్లోనైతే ఈ ఉపవాసాలు విధిగా ఉన్నాయి కానీ ఇతర రోజుల్లో ఇవి అదనంగా నఫిల్గా లెక్కించబడతాయి ఆ నఫిల్ ఉపవాసాల్లో కూడా అరఫా అంటే జిల్హెజ్జా తొమ్మిదవ తారీఖున ఉండే ఉపవాసం అలాగే మొహర్రం తొమ్మిది పది పదకొండు ఈ మూడు రోజుల్లో కనీసం రెండు రోజుల ఉపవాసం అలాగే ప్రతి సోమవారం మరియు గురువారం అలాగే నెలలో మూడు రోజులు ఈ విధంగా మనిషి తనకు సాధ్యమైనంత వరకు ఎంత ఎక్కువ ఉపవాసం ఉంటే అంత మంచిది ప్రవక్త సలహు అలైవసం తెలిపారు అున్ను మినార్ కజున్నతి అహదికు మినల్ కితాల్ ఎలాగైతే మీరు యుద్ధంలో ఢాలును ఉపయోగిస్తారో ఎదుటి నుండి ఎలాంటి బాణాలు కత్తి ఇలాంటివి మీపై పడకుండా ఉండడానికి అలాగే ఉపవాసం కూడా నరకం నుండి ఒక ఢాలుగా నిలుస్తుంది అల్లాహోకి అందుకు మహాశివులారా అడపదడప నఫిల్ ఉపవాసాలు కూడా పాటిస్తూ ఉండాలి ఇందులో మన కొరకు చాలా లాభాలున్నాయి ఇంకా మహాశివులారా రమదాన్ రాత్రులు ప్రత్యేకంగా అల్లా యొక్క కియాంలో తరావీ నమాజ్ చేయడంలో అల్లాకు ఇష్టమైన కార్యాలు చేయడంలో గడపడం ఇది కూడా నరక శిక్ష నుండి రక్షణకై ఒక గొప్ప సబబు ప్రవక్త సల్లెస్లం వారి యొక్క హదీజ్ రమదాన్ మాసం ప్రవేశించిన తర్వాత సొరగపు ద్వారాలు తెరవబడతాయి నరకపు ద్వారాలు మూయబడతాయి శైతానులను బంధించడం జరుగుతుంది ఇంకా కొన్ని ఘనతలు ప్రవక్త సలల్లాహు అలీ వసలం తెలుపుతూల అని చెప్పారు అంటే రమదాన్లోని ప్రతి రాత్రి అల్లాహుతాల ఎందరో నరక వాసులను నరకము నుండి విముక్తి కలిగిస్తాడు అలాగే మహాశివులారా నరకం నుండి రక్షణకై కారణమయ్యే సత్కార్యాల్లో దాన ధర్మాలు మరియు అధికంగా ఇస్తిర్ఫార్ చేయడం దాన ధర్మాలు అంటే తెలుసు ఇస్తిర్ఫార్ అంటే మన పాపాల నుండి మనం అల్లాతో క్షమాపణ కోరుకోవడం ఓ అల్లా నన్ను క్షమించు అని కోరుకోవడం దానికి అల్లాహు మహ్ఫిర్లీ వతుబ్బు అలయ్య అని అస్తఫిర్ ఉల్లాహు ఇలైహి అని ఇలాంటి పదాలు చెబుతూ ఉండాలి పాపాలతో మనం క్షమాపణ కోరుకుంటున్నాము అన్నటువంటి భావన ఉండాలి మరియు చేస్తున్న పాపాలను వదులుకోవాలి మరీ చెయ్యను అన్నట్లుగా దృఢంగా సంకల్పించుకోవాలి ప్రవక్త అసలల్లాహు అరస ఒక సందర్భంలో తెలిపారు యా మాషర నిసా ఓ స్త్రీలారా తొద్ధక్న ఓ అక్సిర్నల్ ఇస్తగఫార్ మీరు దాన ధర్మాలు చెయ్యండి అధికంగా ఇస్తగఫార్ చెయ్యండి ఎందుకంటే నేను నరకంలో అత్యధిక సంఖ్యలో మిమ్మల్నే చూశాను అని మరొక సందర్భంలో ప్రవక్త సలహు అలైవసం ఆయిషా రది అల్లాహు చెప్పారు యా ఆయిషా ఇస్త మి నన్నారి వల ఒక ఖజూరపు చిన్న ముక్క ద్వారా నీవు దానిని దానం చేసి నరకం నుండి కాపాడుకు ఇంకా మహాశివులారా ఖురాన్ చదవడం నేర్చుకోవాలి ఖురాన్ పారాయణం చేస్తూ ఉండాలి దాని ప్రకారంగా ఆచరిస్తూ ఉండాలి ఇది కూడా నరకం నుండి రక్షణకై ఒక ముఖ్య కారణం ఒక సందర్భంలో ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం తెలిపారు లవ్ అల్ కుర్ ఆన్ ఫిఇబిమ్మ అకలత్హున్నారు ఒకవేళ ఖురాన్ ఏదైనా తోలు విషయంలో ఉంటే దానిని నరకాగ్ని కాల్చదు మరొక ఉల్లేఖనంలో ఉంది కుర్ సిఫారసు చేస్తుంది దాని సిఫారసు అంగీకరింపబడుతుంది అల్ కుర్ ఆను షాఫి ఉన్ ముషఫాన్ వమాహిలున్ చదివిన వారి పట్ల నిదర్శనగా నిలుస్తుంది దానిని స్వీకరించడం జరుగుతుంది మరి ఎవరైతే కుర్ ఆన్ను ముందుగా ఉంచుతారో దాని ఆదేశాలను అనుసరిస్తారో అది వారిని స్వర్గం వైపునకు తీసుకెళ్తుంది మంజాలహు అమామహు కాదహు ఇల జన మమంజాలహు వరాఅహు కాదహు ఇలన్నా ఎవరైతే దానిని వదిలేస్తారో అది వారిని నరకం వైపునకు తీసుకెళ్తుంది ఇంకా మహాశివులారా నరకం నుండి రక్షణకై అధికంగా అల్లాహ విక్ర చేస్తూ ఉండడం అల్లాహ యొక్క విక్ర్ అనేది ఎన్నో రకాలుగా ఉంది దీని యొక్క సామాన్య భావం ఏమిటి నీవు ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏ సమయంలో ఉన్నా ఏ సందర్భంలో ఉన్నా ఆ స్థితి సమయ సందర్భంలో అల్లా యొక్క ఆదేశం ఏముంటుందో గుర్తు చేసుకొని దానిని పాటించడం ఇది కూడా అల్లాను స్మరించడం అల్లాను గుర్తుంచడం అల్లా యొక్క అధికారు చేయడంలో లెక్కించబడుతుంది కానీ ఒక ప్రత్యేకమైన భావం ఏమిటి సుబాన్ వల్హందుల్లా వలా ఇలాహ ఇల్లల్లా వల్లాహు అక్బర్ లాహల వలా కువత ఇల్లా బిల్లా లా లా లా లా లా ఇలాహ ఇల్లా అంత సుభానక ఇన్ని కుంతుమిన లామీన్ ఇంకా ఇలాంటి రిక్ ఏవైతే ఉన్నాయో వాటిని అధికంగా చదువుతూ ఉండడం వీటినే బాకాలిహాత్ అని కూడా అంటారు అంటే శాశ్వతంగా నిలిచి ఉండే అటువంటి సత్కార్యాలు అని భావం మోజం తబరానిలోని ఉల్లేఖనం ప్రకారం మనిషి అల్లా యొక్క శిక్ష నుండి రక్షణ పొందుటకు అల్లాహ్ విక్రి కంటే ఎక్కువ మంచిది ఉత్తమమైన సత్కార్యం ఇక ఏది చేయలేడు ముస్తద్ర ఖాకింలో ఉంది ఒక సందర్భంలో ప్రవక్త సలల్లాహు అలైవసం తెలిపారు హుదు జున్నతకు మీ యొక్క ఢాలును తీసుకోండి అని అప్పుడు సహాబాలు అడిగారు న్ క హదర్ ఏంటి ప్రవక్త ఎవరైనా శత్రువులు హాజరయ్యారా ప్రవక్త చెప్పారు లేదు జున్నతుకు మినార్ నరకము నుండి మళ్ళీ కాపాడే మీ యొక్క ఢాలును మీరు తీసుకోండి పూలు మీరు చెప్పండి సుభాన్ అల్లా వల్లహందుల్లా లా ఇల్హల్లాహు అక్బరం فَإِنَّهَا ల్లా అల్లమ్దు అల్లాహు అక్బర్ అధికంగా మీరు పఠిస్తూ ఉండండి పఠిస్తూ ఉండండి పఠించండి ఇవి ప్రళయ దినానా మిమ్మల్ని నరకం నుండి రక్షించడానికి మరియు మీ యొక్క సిఫారసుకు మిమ్మల్ని పరలోకంలో అన్ని రకాల మేళ్ళ కొరకు ఇవి ముందు ముందుగా ఉంటాయి మరియు ఇవే బాక్యాత్ సాలిహాత్ అలాగే సోదరులారా నరక రక్షణకై ధర్మ విద్యా సమయ వేషాలు ఎక్కడ ఉంటాయో అక్కడ పాల్గోని ధర్మ విద్య నేర్చుకుంటు ఉండడం దీనికి సంబంధించిన ఆధారం సహి ముస్లింలో ఒక పొడవైన హదీస్ ఉంది అందులో ప్రవక్త సల్లల్లాహు అయిస్లం తెలిపారు దైవదూతలు హాజరవుతారు మళ్ళీ వారు అల్లా వద్దకు చేరుకుంటారు అప్పుడు అల్లాహుతాల వారిని అడుగుతారు అందులో వచ్చిన ఒక మాట ఏమిటంటే వారు దేని నుండి భయపడి ఆ విద్య నేర్చుకుంటున్నారు అలా వారు ఏం చేస్తున్నారు అప్పుడు దైవదూతలు అంటారు ఓ అల్లా వారు నరకంతో భయపడుతున్నారు మరియు నరకం నుండి రక్షణకే నిన్ను వేడుకుంటూ ఉన్నారు అని దైవదూతలు అంటారు అప్పుడు అల్లాహోతాలా మీరు కూడా సాక్ష్యంగా ఉండండి నేను వారందరినీ క్షమించాను అని అల్లాహతారా శుభవార్త ఇస్తాడు ఈ విధంగా సోదరులారా మనం నరకము నుండి రక్షణకై కారణమయ్యే ఎన్నో సత్కార్యాల గురించి తెలుసుకున్నాము వాటిని ఆచరించే ప్రయత్నం చేద్దాము అల్లాహతా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక అస్సలం వాలైకుంతు వబర్కత